కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై మూడు పెద్ద తెరువుండగాను పెడగంతలు దీసుక పొద్దువోక ఎడవుల బొంగుడయ్యేరు తొల్లిటి పెద్దలెంచిరి దొడ్డవాడు హరియంట అల్లదె భారత రామాయణ భాగవతములు ఇల్లిదే నేటి పెద్దలు ఎవ్వరో దైవములంటా వెల్లివిరిగానింకా వెదకేరు దేవలోకము వారు దేవుడు శ్రీపతి అని భావించి మొరబెట్టి బ్రతికిరి వారు ఇందరికి కావిరి కావిరినెవ్వరి వారు కాక ఉన్నారు నానా భూములవారు నమ్మి శ్రీ వెంకటపతి కానవచ్చి ఏటనేట ఘనులయ్యేరు ఈ నిజమిక్కడి వారు ఇన్నియూ తెలిసిండియూ మానక చలాలబోయి మాయలబొందేరు